చంద్రశేఖర్ గారు సరే బ్ర చేస్తాను ఫస్ట్ తండ్రి మీకు మరణాలనైనా కృపా మహిళా స్తోత్రాలైనా ఈ యొక్క గణిష్ కాపాడి సజ్జులెక్కడానికి మీకు ఎంతో ఇది నా నిజక నడవడంతవరకు ప్రేమించి మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో మరణాలు దానికి మీకు నూతనమైన కృపను సహాయని శక్తిని ఆత్మ నిర్బాతీ నడిపించండి మేము మార్గంలో సరళన చేయండి చే ప్రతి పనులు విజయం అనుగ్రహించండి మీకు అంగీకారంగా మీకు సమంజసంగా మా ప్రవర్తన ఎంతట్లో మీ అధికారానికి లోబడి లాగానే చేయపడమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరంతా మీరే అధికండి నడిపించండి పాటలతోనూ ప్రార్థనలతోనూ వాక్యంతో మిమ్మల్ని మహిపర్చి మీ స్వరం దీన్ని స్వీకరించాలనే సహపడి మమ్మల్ని అందరిని మీ రాక సీత పరుచుకోమని దేశీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాను సార్ భాస్కర్ నీ మధురమైన సోరణ ఒక సరే నేను తెలుసు అంతేనా దేవుని గొర్రె విలైనా ప్రేమ వివరి శ్రీసుక్రమూలకై లు గగోట నాయాతి క్రమూలకై నలు గగోట నా దోషములని ప్రియముగను సివా ైనా దేవుని గురపిల్ల విలవైనా ప్రేమ వివరి శ్రీసు నారోగములై నమ్రతరిచీ నారోగనీపై నమ్రతతో తృణీకరించరీ తీవి. త్రూణీకరించబడి ప్రాణమాకించి శిలుైనా దేవుని దొరపిల్ల ఇైనా ప్రేమం వివరి నా పే నేచీ నా పాచే నేచీనే మరణి నా కురు మరికి గీలే చివ చివాళనా దేవనీ గొరపిల విలువైనా ని ప్రేమ వివరంతు సింగింగ్ చక్రవర్తి గారు మన మధ్య వాక్య పరు జరుగు చేస్తారు చక్రవర్తి గారు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పనులకు తండ్రి నీ నామాన్ని కొందనాలు తిరుగుతో తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాలం ప్రభా చిన్న చేరి నిన్ను ఆరాధించడానికి ప్రభా అయ్యా చేరిన విధానాన్ని బట్టి నీ కొందనాలు ప్రార్థనతో ప్రారంభించుకున్నాం పాటతో మహిమ పరిచయం ప్రభా అయ్యా నీ మాటను ప్రభా వివరించుకోబోతుండగా చెప్పుకోబోతుండగా అయ్యా మీరు నడిపించండిది ఆయన ప్రభా ఒంటి వాడిని మట్టివాడిని దెని పరికి రాని వాడిని అయ్యా మీరు సహాయం చేస్తేనే తప్ప ప్రభా మరి నేను మాటలు వివరించలేని తండ్రి మీరు సహాయకులుగా ఉండి ప్రభా ఏ మాట మాట్లాడాలో ఆ మాట నా నోటి నుంచి ప్రభా మీ మహిమ పొందమని యూడికుంటారు అర్థం యషా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం మనుషులు ఏ రీతిగా ఉన్నారు ఏ విధంగా ఉండాలి అనేది రెండు పాయింట్లు తీసుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేది తర్వాత మనుషులు ఏ విధంగా ఉంటే మంచిది అనేది ప్రజెంట్ ఉన్న స్థితిని కావలసిన స్థితిని రెండింటినీ కంపేర్ చేసి చూసుకున్నా మొట్టమొదటిగా దీంట్లో యశా గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచనంలో చదువుకుంటే భక్తిహీనులు తమ మార్గమును విడవలేను దుష్టులు తమ తలంపులను మానవలేను వారు యహో వైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును ఇక్కడ రెండు విషయాలు భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి దుష్టులు తమ తల తమ తలంపులను మానాలి ఈ రెండు విషయాలు ఏంటి భక్తిహీనత ఏమిటి దుష్టత్వము ఈ రెండు విషయాలు ఎవరినో మనం చూసి వారిని వీరిని అనుకోవటం కాదు కాని ఎదుటి వారి కంట్లో ఉన్నది నలుసే మన కంటిలో ఉన్నది దూలమే అనే విషయాన్ని వినాపం చేసుకుంటూ మన గురించి మన సంఘాల గురించి క్రైస్తవ జీవితం గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే భక్తిహీనత భక్తిహీనత ఎందుకు ఉంటుంది ఎందుకు ఈ విధమైనటువంటి భక్తిహీనత జనాల్లోకి వస్తుంది అని నేను అనుకోవటం ప్రాపర్ ఫెలోషిప్ లేకపోవటమేమో అని అనుకుంటాను ఒకటి రెండోది వాళ్ళు వినటానికి వింటున్నారు గాని దాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇది ఇది స్టాండర్డ్ బెంచ్ ఈ విధంగానే నేను ప్రవర్తించాలి అని నేను కోరుకోపోవడం భక్తి ఎప్పుడొస్తుందంటే ఏదన్నా ఆపదొస్తేనో లేదంటే అవసరత వస్తేనో అప్పుడు దేవుడికి గుర్తుకొచ్చి కన్నీరు గార్చి అయ్యా అయ్యా అనేదాన్ని మొరపెడతాం కానీ లేఖనాల్లో చాలా మంది చూసినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు దేవుని మొక్కలేదు ఎవరు ఆపద కోసం దేవుడిని దగ్గరకు రాలేదు దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చారు దేవుడు వాళ్ళకి మేలులతో తృప్తిపరిచి పంపించారు అది మనం హిషికయా విషయంలో చూసుకున్నాం ముందు హిజికియా నమ్మకంగా పనిచేశాడు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు అయ్యా నీ నీ ఎడలను నేను ఎలా ప్రవర్తించానో కృపుతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆయన నా గోడవైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు నిజమే యథార్థతు జీవించాడు మంచిగా ఉన్నాడు అని ఆ నడిమిషాల ఎవరైతే తీసుకుని నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి చెప్పారో అక్కడి నుంచి ఎలబోయే ముందే ఆయన అక్కడ ఆ నడిమిషాలు దాటక ముందే దేవుడిని ప్రార్థన ఆయషిని పొడిగించారు ఆయషి పొడిగించుకోకపోయే ముందు అతని భక్తి ఏ విధంగా ఉంది పర్ఫెక్ట్ భక్తి ఇంపర్ఫెక్షన్ లో ఉన్నాడా లేకపోతే వేషధారలో ఉన్నాడా అనే స్థితిని గమనించుకుంటే పర్టికులర్ వెరీ క్లియర్ గా అక్కడ చాలా యథార్థవ జీవించాడు ఏబు గారి విషయంలో అంతే ఏబు గారు కూడా ఎంతో భక్తితో ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి దినం అంటే భక్తి అంటే ఏదో అవసరత కోసం ఆ క్షణం అవసరత పబ్బం గడుపుకోవడం కోసం కాదు కాని మనం ఏ విధంగా ఉండాలి మొట్టమొదటి మనం చేయాల్సిన పని భక్తి శ్రద్ధలతో ఉండాలి భక్తితో కలిగి ఉండాలి భక్తిహీనత మనలో ఉండకూడదు కానీ ఈ రోజు మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని చూసుకుంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను మొక్కుబడిగా ఆచారంగా వెళ్తూ ఉండేవాడిని కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను దాని గురించి బాగా తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను ఏదో ఆ క్షణానికి వెళ్తారు కూర్చుంటారు అయిపోతుంది ఏదో ప్రార్థన కంటే జనం అందరు వెళ్తున్నారని వాళ్ళని వెళ్ళి చూసి అమ్మ అందరు వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్తారు గాని అది దేనికోసం వస్తున్నట్టు ఎటువంటి భక్తి ఉంది ఆ భక్తి అనేది మన ప్రవర్తనలో మనం వ్యక్తపరుస్తున్నామా ఎదుటివాడికి మనం చూసే భక్తి ఇది ఏదో ఆచారబద్ధకంగా ఉందిలే వీడంత దొంగలే ఏదో వైట్ అండ్ వైట్ వేసుకొని చేతుల్లో బైబుల్ పెట్టుకుని ఆదివారం పోతాడు వచ్చేటప్పుడు బూతులు తిట్టుకుంటూ వస్తాడు అని అనే విధంగా ఎదుటివాడికి ఎలా ఉండాలంటే మనం ఉప్పేసినట్టు ఉండాలి మన ప్రవర్తన విధానం సారవంతంగా ఉండాలి కానీ ఇక్కడ భక్తిహీనత క్రైస్తవ మతంలోనే క్రైస్తవలంలోనే ఎటువంటి భక్తిహీనత ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు చాలా రకాలు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే వ్యర్థమైన ప్రతి మాటకి దేవుని దగ్గర నుంచి మనం మనం దేవుని తీర్పులోకి వెళ్ళాలి ఆయన సమాధానం చెప్పాలి అయ్యా ఈ వ్యర్థమైన మాట దాన్ని పలక్కోకుండా అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి తెలుసు వాక్యం తెలుసు అన్ని తెలుసు కానీ భక్తి శ్రద్ధలతో కాని మన ప్రవర్తనలో గాని దాన్ని కనపరచం దాన్ని దూరపరచుకో చాలా మంది ముఖ్యంగా ఈరోజు మనం అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి అటువంటిని మార్చి అటువంటి వారి జీవితాల్లో మార్చాలి దాన్ని మార్చాలి అని అంటే ప్రాక్టికల్ గా మనం చేస్తూ ఉంటేనే ఎదుటివాడు నేర్చుకుంటూ ఉంటాడు మంచి వంట ఉన్నాడు అతను వంట చేస్తూ పక్కన చూసేవాడు చూసి నేర్చుకుంటాడు వాడేమో అరే గడ్డ పట్టుకో ఫస్ట్ అవేవి ట్రైనింగ్ చెప్పడు వీడికి అబ్జర్వేషన్ వీడికి ఆ విధంగా మనం గనక ప్రవర్తిస్తూ ఉంటే మన ప్రవర్తన చూసి ఎదుటివాడు ఫాలో అయ్యి వాడు కూడా ఆ విధంగా ఒకడు చూసి ఒకరు ఒకడు చూసి ఒకరు ఆ మంచి సహవాసంలోకి రావాలి ఆ దుష్టత్వాన్ని దూరం చేసుకోవాలి భక్తిని పెంచుకోవాలి భక్తిహీనతగా ఉండకూడదు ఎందుకంటే మనం ఈ భక్తిహీనత విషయంలో చాలా మందిని చూస్తాం బుద్ధి కలిగిన కలికలను చూస్తాం బుద్ధి లేని చూస్తాం గురువుల్ని చూస్తాం గోధుమల్ని చూస్తాం కలిసే ఉంటాయి అన్ని ఒకే రకంగా ఉంటాయి ఈ దేన్ని కదిలినా దేన్ని రెండో దానికి ఎఫెక్ట్ అవుతుంది జాగ్రత్తగా దేవుడు చెప్తాడు దాని పేకొద్దు దాన్ని తమ యూచినప్పుడు అది నేను చూసుకుంటానని చెప్తాడు కానీ ఆ రెండింటి మీద వర్షం కురిపించి సమానంగా పెంచి పోషించింది మాత్రం దేవుడే భక్తిహీనత భక్తి ఉండాలి భయభక్తులు ఉండాలి శ్రద్ధ ఉండాలి దుష్టత్వాన్ని దూరం చేసుకోవాలి ఎంతో గురించి వింటాం గాని బై ప్రాక్టికల్ వచ్చేపాటికి దీన్ని మనం దూరపరుచుకుంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రావాలి మనం అంటే చాలా మంది రోజు దేవుని ఎవరైతే ఎరిగారో వాళ్ళందరూ ఆ రోజు బుద్ధి లేని దేవుని వాక్యం తెలుసు స్వార్థ తెలుసు దేవుని జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి ఈమెన్ సాతానికి కూడా ఉంది సాతాన్ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి శోధించి నువ్వు దేవుడు కుమారుడు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోరాదా అని అంటే నీ దేవుని శోధించకూడదని నీకు తెలీదా అన్న వెంటనే దానికి వాక్యం చెప్పేపాటికి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది భక్తిహీనత మనం ఈ రోజు దేవునికి భయభక్తులతో కలిగి ఉండాలి అన్ని తెలిసి ఆ భయం ఏంటి ఆ భక్తి ఏంటి అవి ఎప్పుడు వస్తాయి ఆచరంగ చదువుకున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం వాక్యం ధ్యానించుకుంటున్నాం అయిపోయింది అని ప్రాక్టికల్ గా మన జీవితంలో భయం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి అవి ఎవరి పట్ల కనపరచాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్ గా మన జీవితంలో అనుభవించలేనప్పుడు దేవుణ్ణి వచ్చిన సారాన్ని మనం తీసుకోలేం నేను నిజమైన ద్రాక్షణిని నాలో ఫలించు ప్రతి తీగను తీ ప్రతి తీగ ఫలభరితంగా ఉండాలి ఎవరైతే ఫలించడో వాడిని నా నుంచి దూరపరుస్తాను వాడిని అగ్నిలు కాలుస్తాను దేవుడి దగ్గర నుంచి దేవుడి నుంచి ఎదుగుతూ ఆ సారాన్ని గ్రహించి అటువంటి కాయల్ని అటువంటి ఫలాల్ని అటువంటి మధురా మధురానుభూతుల్ని మన జీవితంలో మనకు కలిగి ఉండాలి తప్పితే మేము పైరుకేమో క్రైస్తవుల ప్రార్థనలో ఉంటూ మరి మనం చేసే పనులేమో అన్ని చేదుగాను కారు ద్రాక్షాలుగాను ఉండనే ఉండకూడదు అలా ఉండయి అది అంటే అది భక్తిహీనతే భయభక్తు లేకపోవటమే కాబట్టి భక్తిహీనత అనేది మన జీవితాల్లో ఉండనే ఉండకూడదు భక్తినే ఉంచాలి భయ భక్తి మన జీవితాల్లో ఉండాలి అంటాడు ఏబు గారి దగ్గర ఆ ఏబు గారి స్నేహితుడు నీవు ఎంత యదార్థంగా నీ భక్తితో ఉండవు నువ్వు ఆ భక్తి అంతా ఏమైపోయింది ఈ రోజు నీకు నువ్వు ఎంత బాధపడతాన్ని చెప్పించుకుంటా ఉంటాడు అతను పుట్టిన దినాన్ని చెప్పించుకుంటా ఉంటాడు భయంకరంగా చెప్పించుకుంటా ఉంటాడు క్షపించుకున్న క్షపించుకుంటున్నప్పుడు వాళ్ళ స్నేహితులు వచ్చి అంటే దూరం నుంచి వచ్చి వాళ్ళు అట్లాగే కూర్చున్నారంట ఎదురుగా కూర్చున్నారంట కూర్చొని ఏం మాట్లాడలేదంట వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది ఒకే ఒక మాట ఏంటంటే నీ భక్తి నీకు జ్ఞానం పుట్టించదా నువ్వు ఎటువంటి భక్తిని చేసావో నీకు ధైర్యం పుట్టించదా నువ్వు ఎందుకు అట్లా భక్తిహీనంగా ఇదిగా మాట్లాడతావు నువ్వు ఎందుకు శపించుకుంటావు అని చెప్పారంట ఆయన దేవుని పట్ల ఏమి లేదు భై భక్తిహీనతతో లేడు అతను పుట్టిన దినాని అతను పుట్టిన రోజుని అతను క్షపించుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన అంత భక్తితో ఉన్నా కూడా అంతతో ఉన్నా ఆయనకు శ్రమలొచ్చిన ఏ రోజు దేవుని పట్ల భక్తిహీనత అనేది ప్రవర్తించిన భార్య ప్రవర్తించింది కాని ఈరోజు అన్ని తెలుసు మనకి కానీ ఈ రోజు మనం భక్తి అంటే ఏంటి నిజమైన భక్తి ఉంటుంది ఏ విధంగా మనం భక్తితో దేవులతో ఉండాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు రెండోది ఏంటంటే దుష్టులు తమ తలంపులు మానుకోవాలి ఏంటి దుష్టత్వం పేరికేమో బాగానే ఉంటాము కానీ వాళ్ల తలంపులు ఆలోచనలు అన్ని ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారంటే ఊర్చుకోలేని పరిస్థితి వీడింటో గుట్టేమో ఇంట్లో గడప దాటితో ఎదుటి ఇంట్లో నెల రోజుల క్రితం జరగాల్సిన విషయాలు జరిగే విషయాలు మొత్తం అందరికీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ భయంకరమైన పబ్లిసిటీ ఇద్దరు ముగ్గురు కూర్చున్నారంటే చాలు ఏంటి ఎక్కడెక్కడ లోకంలో అన్ని విషయాలు కానీ ఏ ఇద్దరు ముగ్గురు కూర్చొని దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానించుకోవడానికి ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు అనే సాక్ష్యాన్ని నేను ఇన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర వెళ్లేదు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు అని దాని విషయం ఏంటి సరదాగా మాట్లాడుకుంటారు డెఫినెట్ ఈ లోక ఈ లోకంలో ఉన్నాయే ఎదుటివాడి గురించే ఒకరు ఆప్షన్స్ లో ఇంకొకరు దుష్టత్వం మొన్న అంటే సందర్భం వేరే విద్యో కాదు మా కుటుంబంలోనైతే మా నాన్నగారికి ఎప్పుడైతే వచ్చిందో దగ్గు విపరీతంగా వచ్చిందో మేమైతే నిజంగా అంత కరోనా లక్షణాలు లేకపోతే కరోనా వస్తుందని మేము ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాం ఊరు దాటి ఎక్కడికి వెళ్ళట్లేదు ఆ యూనివర్సిటీ అనేది మా ఇంటికి యూనివర్సిటీ వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుంది కానీ జనాలు అందరూ యూనివర్సిటీలో నంబూర్లో గవర్నమెంట్ వాళ్ళకి అందరికి ఒకడో దిగుతున్న ఒకటికి ఫోన్లు కూడా చెప్పి పలానా ఇంట్లో కరోనా వచ్చిందని చెప్పారు వాళ్ళు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఇంటికి రాగానే భయంకరంగా ఇంకా అందరూ కంగారు బెదిరిపోయి అందరు ఇంకేంటి వచ్చిందంటే కదా అని పేషెంట్ని చేసి ఈ రోజు పరిస్థితి ఉందంటే మమ్మల్ని ఎక్కడికన్నా వాటర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తుంటే రానివట్ల మేము బయటకు వస్తుంటే గవాన్లు ముక్కులకు గుడ్డ అడ్డం పెట్టుకుంటున్నారు మమ్మల్ని పలకరిస్తారు బాగా పరిచయమైన వాళ్ళు హెల్త్ అంటే మమ్మల్ని చూసి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు తెలియని వాళ్ళే కాస్త ఫ్రీగా మాట్లాడుతున్నారు కానీ తెలిసిన దగ్గర బంధువులు ఎంత హీనంగా అంటే ఎంత అన్ టచ్బిలిటీ నిజంగా అన్ టచ్బిలిటీ అంటే ఇట్లాగే అనిపించింది నిజంగా నాకు ఒక రెండు మూడు నుంచి ఈ పరిస్థితి చాలా బా అనిపిస్తా ఉంది ఎవరయ్యా ఈ పని చేసింది నిత్యం ప్రార్థన చేసే నిత్యం ప్రార్థన పోయే వైట్ అండ్ వైట్ చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకుని పోయే వాళ్లే ఏందయ్యానంటే ఈ రకంగా పబ్లిసిటీ ఇచ్చారు ఇది ఒక్క విషయమే కాదు ఎదుటి వారి విషయం విషయంలోనైనా ఇది ఏదైనా ఎవరన్నా పిల్లలు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా దారి తప్పిపోయి వెళ్ళిపోతున్నారు ప్రేమించుకుని చెప్పుకోకుండా ఆ విషయాలు వెళ్ళిన పిల్లడు ముందు వీళ్ళు గొడవ చేస్తారు ఏ విషయం ఎవరయ్య అంటే వీళ్లే అది మనకు ఎందుకు మనకు సంబంధం లేదు అవి అన్ని లోకంలో అని నన్ను ఇట్లా వీళ్ళ ఆలోచన విధానాలన్నీ కూడా దుష్టత్వం చేరపటమే నలుగురికి చెప్పటం సమాధానాన్ని సమాధానం ఉండే వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ అన్ని రకాలుగా చెప్పడం సమాధానాన్ని తీసివేయటం మరి ఎంత భయంకరంగా పరిస్థితుల్లో మనుషులు తయారైన ఈ లక్షణాలు ముఖ్యంగా చాలా ప్రమాదకర భక్తిహీనత ఒకటి దుష్టత్వం ఒకటి మన జీవితాల్లో ముఖ్యంగా ఉండి ఉంచుకోకుండా చూసుకోవాలి మనకు తెలిసిన వారి జీవితాల్లో లేకుండా చూడాలి ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు పలానాలు ఎట్లా అంటే పలానాలు అట్లా నువ్వు నోరు పూసుకోవా నీకెందుకు పోదాన ఉంటే దేవుని మాటలు చెప్పు వింటాను లేకపోతే దేవుని సంగతి చెప్తాను విను వాడి గురించి చెప్తావు ఎందుకు అని ఒక్కరు కూడా అన్నారు ఆహా అవునా అట్లా జరిగిందా ఇంకా క్యూరియాసిటీతో ఇంకేం చెప్తారు ఇంకో పాయింట్ ఏం చెప్తారో ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పోయి చెప్పాలా ఇది దుస్తత్వం చేత వాళ్ళు వాళ్ళు చెరుపుకొని వాళ్ళు ఏమి సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అయితే దేవుడేమంటున్నాడో తెలుసా ఇదిగోండి భక్తిహీనులు తమ మార్గం విడవలేను వాళ్ళు విడవాల ఖచ్చితంగా విడవాల మార్గం మంచి మార్గం కాదు దుష్టులు తమ తలంపులను మానవలేను వారు యోహో వైపు తిరిగి ఆయన వారి అందు వారు మన దేవుని వైపు తిరిగి ఆయన బహుగా క్షమించు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు ఇదే యోహో ఆయన తలంపులు చాలా తలంపులు మనిషిని పుట్టించక ముందే అన్ని మనిషికి ఏం అవసరమో అన్నిటినీ సృష్టించాడు ఈ రోజు దేవుడు సృష్టించిన దాంట్లో ఒక్క లేకుండా మనిషి ఊహించుకోగలుగుతాడా భూమి లేకుండా గానీ గాలి లేకుండా గానీ నీరు లేకుండా గాని మరి పక్షులు పశువులు లేకుండా గాని లేకపోతే చేపలు లేకుండా గానీ నీ నీళ్ళలో ఉండేటువంటి ఏవైనా గానీ ఏది లేకుండా ఎందుకంటే ప్రతిదీ మనిషికి అవసరమే ప్రతిదీ అవసరమే ఒక్క లేకుండా అన్ని చేసిన తర్వాత మనిషిని ఆఖరులో చేశాడు ఆకరు చూసి ఇంకా మనిషి గురించి గొప్పగా ఆలోచించాడు ఇంకేం కావాలో ఇంకేం అవసరం ఉందో అన్ని చక్కగా ఉన్నాయి మనిషి మాత్రం ఒక్కడే ఉన్నాడు ఏదో లోటుగా ఉందని మనిషికి మళ్లీ ఇంకేం కావాలో చూసి మనిషికి తోడు సాటి దేవుడు అనుగ్రహించాడు మనిషి గురించి ఉత్తమంగా ఆలోచించాడు చాలా గొప్పగా ఆలోచించాడు మనిషి దేవుడు మనిషి కోసమే దేవుడిని సృష్టించాడు దేవుని కోసం కాదు ఎంత గొప్పగా లక్షణాలు దేవుడిస్తే మనం ఏమి ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది అంటే మన దగ్గర సమాధానం పర్ఫెక్ట్ గా నైతే లేదు ఎందుకంటే ఆయన తలంపులు చాలా గొప్పవి ఒకసారి మనిషి తప్పు చేశాడు గెంటి వేశాడు ఆ ఏదో వనంలో నుంచి తర్వాత కొంతకాలం గడిచిపోయింది మళ్లీ నోహకాలంలో జలప్రలయం తెప్పించాడు బుద్ధి కలగట్లేదని ఈసారి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు మనుషుల మీద తీసుకురావద్దు అని చెప్పి ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఎవరన్నా ఒక కుమారుణ్ణి లోపం కోసం లోప పాప పరిహార్ధం కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఆలోచన ఎంత గొప్పది ఆయన తలంపులు ఎంత గొప్పవి ఆయన ప్రేమ ఎంత గొప్పది మనిషికి ప్రేమ అంటే ఏంటో తెలీదు ఎదుటి కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించడం ఏంటో తెలీదు వాడి వేదనలో బాధల్లో పాలు పొప్పుకొని కోసం దాంట్లోంచి బయటకు రాత్రం వాడిని ప్రార్థించేంటో తెలియదు కానీ వేదన జరిగిందంటే స్ప్రెడ్ చేయటం గాసిప్పులు క్రియేట్ చేయటం వాడి గురించి బయటికి చెప్పడం కాని ఇది దేవునికి ఇష్టమైంది కాదు ఈ రెండు విషయాలు దుష్టత్వం అనేది భక్తిహీనత అనేది ఈ రెండు దేవునికి ఇష్టమైనవి కాదు దేవుని వల్ల పుట్టిని కాదు మనం నిత్యం చదువుకుంటూ నిత్యం వింటూ దేవునికి ఏమి ఇష్టం లేదో ఏమి తెలుసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసుకొని దాన్ని చేయలేకపోతున్నాం ఈ రోజు అది కష్టమైపోయింది క్రైస్తవ సంఘాలకి క్రైస్తవ మనుషుల జీవితాలకి కాబట్టి దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి ఆయన అందుకే నా తలపులు మీ తలపులు వంటివి కావు నా త్రోవలు నీ త్రోవ వంటివి కావివాకు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగానున్నవో మీ మార్గముల నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చూడండి దేవుడి ఆలోచనకి మనం అందటం చాలా కష్టం కాని కనీసం ఆ ప్రయత్నం చేయాలి దేవుడు మరణం శ్రమను అనుభవించాడు గాని శ్రమకి ఎవరైతే అప్పగించారో అప్పగించిన వాడిని గాని కొట్టిన వాడిని గాని తీర్పు తీర్చిన వారిని గాని సంఘాన్ని గాని సమాజాని గాని ఒక్క మాటన పల్లెత్తి మాట్లాడలే దేవుడు ఎంత వేదన అనుభవించాడు ఆ వేదన అనుభవించలేక తండ్రిని చిత్తమైతే గిన్నెన్న దగ్గర నుంచి తొలగించు అన్నాడు గాని వీళ్ళని సంహరించు అని అల్ల కాని క్రైస్తవులే ఈరోజు ఈ విషయాల్ని ఆచార పథకంగా ఒక్కరోజు రెండు రోజులే ధ్యానిస్తారు గాని ఆ శ్రమల కాలం అంటారు లేదంటే ఆ గుడ్ ఫ్రైడే రోజే ధ్యానిస్తారు గాని దాన్ని నా జీవితంలో ఇవ్వుతండి నీకు ఎటువంటి లక్షణం ఉందో ఆ క్షమాగుణం ఏదైతే ఉందో ఆ ప్రేమ ఏదైతే ఉందో నా జీవితంలో ఇవ్వయ్యా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి పాదాలు చల్చి చేరి అడిగి పొందుకునే లక్షణం కనపడినే కనపడ కాబట్టి భక్తిహీనతను దుష్టత్వాన్ని విడవాలి ఆయన తలంపులను ఎరిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన త్రోవని ఎరిగి ఆ త్రోవలో మనం నడిచేవాడిలాగా ఉండాలి ఆఖరిగా ఆ ఇంకొక మాట ఏం అంటే మనకు కావలసిన భక్తి ఏంటి అంటే కొలసీలికి పత్రిక మూడు పరహాలు చూద్దాం మనం ఏం చేయాలి అని అంటే వీటిని కాదు గాని చేయవలసింది భక్తిహీనతను కాదు గాని లేకపోతే ఆ దుష్టత్వం కాదు గాని మనం చేయవలసిన పని ఏంటి అని అనంటే ఎప్పుడు పోగొట్టుకుంటాం ఈ దుష్టత్వాన్ని ఈ భక్తిహీనతని ఎట్లా పోగొట్టుకుంటాం అంటే చిన్న మరకైతే షర్టు మీద దానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి కష్టపడతాం కానీ ఈ దుష్టత్వాన్ని దీన్ని పోగొట్టుకోవాలంటే చిన్న చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటంటే ఆ పని చేస్తే దుష్టత్వం నుంచి దూరపరుతుంది వెళ్ళిపోతుంది తర్వాత భక్తిహీనత మన నుంచి పారిపోతుంది భక్తి కలిగి ఉంటాం అదేంటంటే కొలసీ పత్రిక మూడు పదహారు చూడండి సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి ధ్యానం చేయము సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎప్పుడైతే దేవుని మాక్యం మన హృదయాల్లో ఉంటుందో అప్పుడు ఏది కూడా వచ్చి మనల్ని ఏలదు ఏ పాపం ఏలదు భక్తిహీనత ఏలదు దుష్టం ఏలదు ఎందుకంటే ఆ దావిది గారు ప్రార్థన చేస్తాడయ్యా నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచు అదే విధంగా ఇక్కడ ఏం చేయాలి అని మనం కూడా సంగీతాలతో మంచి సంగీతంతో మనం దేవుని ఘనపరచాలి కీర్తనలతో ఆయన్ని మహిమపరచాలి ఆత్మ సంబంధం పద్యాలతో ఒకడికొక బోధించుకోవాలి బుద్ధి చెప్పుకోవాలి నేను తప్పు చేస్తున్నాను అని నాకు తెలియపోతే నాకు తెలిసి తప్పు చేసినా తెలిసి చెప్పినా కనీసం నన్ను గద్దించే వాళ్ళు నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఒకళ్ళు అవసరం అరే నువ్వు చేసే తప్పు ఆ విధంగా ఉండకూడదు అది దేవునికి ఇష్టమైనది కాదు అది భక్తిహీనులు నడిచే మార్గం అని చెప్పగలగాల ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాల ఈరోజు ఆ విధంగా బుద్ధి చెప్పుకొని దేవుని వైపు నడిచేవారు ఎవరు బుద్ధి చెప్పేవారు ఉన్నారా ఎందుకంటే బుద్ధి చెప్తే భయం అరే వాడిని గట్టిగా గనక బుద్ధి చెప్పామనుకోండి రెండోసారి సంఘానికి రాడు చర్చికి రాడు కానుకలు ఇవ్వడు పట్టించుకోడు లేక వాడిని ఇష్టం వచ్చిన చోటకి వేరే సంఘానికి వెళ్ళిపోతాడు అనే భయంతో ఈ రోజు బుద్ధి చెప్పట్లా ఈరోజు హెచ్చరించట్ల శుభకరమైనటువంటి మాక్య వాక్యాలు ఆదరణకరమైనటువంటి వాక్యాలు అన్ని వాగ్దానాలు ఆ నెలకెళ్లి చెప్తారు అవి ఏమీ కొంత కొంతకాలం అయిన తర్వాత ఎందుకనండి నాకు మీరు వచ్చి చెప్పారు కదా ఖచ్చితంగా ఈ వారంలో నీకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తానన్నారు ఇంకోళ్ళకేమో ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మీరు పిల్లలను అనుగ్రహిస్తున్నారు అన్నారు ఇంకోళ్ళకేమో ఖచ్చితంగా మీరు బంగారం కొంటున్నారు పొలం కొంటున్నారు కారు కొంటున్నారు స్థలం కొంటున్నారు ఇల్లు కట్టించుకుంటున్నారు అని చెప్పారు ఇవేమి నెరవేర్చబడలేదు ఎందుకు అని నన్నంటే నీలో విశ్వాసం లేదని చక్కగా తప్పించుకుని వెళ్ళిపోతాడు అదే వాడిని హెచ్చరించి బుద్ధి చెప్పితే వాడు చక్కగా ఉంటే దేవుడు వాడిని చూసి వాడు ప్రవర్తన చూసి వాడికి ఆశీర్వచనాలు ఇస్తాడు ఏ విధంగా హిజ్కియాకి ఇచ్చాడో ఏ విధంగా ఏ విధంగా ఆ అబ్రహం గారికి ఇచ్చాడో ఏ విధంగా ఏబు గారికి ఇచ్చాడో ఆ విధంగానే మనకి తన ముందు మన ప్రవర్తన వచ్చింది ఉండాలి అబ్రహం గారు లేక లేక ఒక కొడుకుంటే తీసుకుని పోతే కొడుకును బలించడానికి సిద్ధపడ్డాడు దేవుడు చూశాడు కత్ ఎత్తి అవకాశం ఇచ్చాడు ఆగు నీ కొడుకుని చే పక్కనే గొర్రె పిల్లలు తీసుకో అని చెప్పి కొడుకుకు సబ్స్ట్యూట్ గా కొడుకు బదులుగా ఏం చేశాడో గొర్రెపిల్ల చెప్పకంతో ఉన్నావా భక్తితో ఉన్నావా భక్తి హీనతతో ఉన్నావా దేవుడు ఈ రోజు నన్ను అడిగితే ముఖ్యంగా దేవుడు లేకలేక ఒక్క పిల్లడిస్తే నన్నే మళ్ళీ ఆ పిల్లోని అడుగుతున్నాడు అని కాని గారు అట్లా చేయలేదు ఏము సర్వం కోల్పోయాడు ఒకటే మాట అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి నా తల్లి గర గర్భ నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబర్గానే వెళ్తాను ఇవన్నీ దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుడు నామారికి మహిమకలుపుగా కాలినాడు స్తుంచాడు వేదంలో బాధల్లో భక్తిహీనత అనేది కనిపించలేదు కానీ ఈరోజు మన కేవలం ప్రవర్తన వల్ల బుద్ధి చెప్పేవారు లేక హెచ్చరించేవారు లేక ఈరోజు దారి తప్పిపోతున్నారేమో కాబట్టి మన పరిచర్య విధానం మనం చెప్పాల్సింది వారికి బుద్ధి ఆ విధంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు ఏ విధంగా అంటే దేవుడు పాటలు పాడాలి ఘనంగా కీర్తించాలి మహిమపరచాలి కీర్తనలతో పద్యాలతో ఒకడు బోధించుకోవటంలో ఒకడు హెచ్చరించుకోవటంలో ఇవన్నీ చేసుకుని పర్ఫెక్ట్ గా తయారవ్వాలి గాని ఈ లోకంలో పడిపోయి లోకంలో ముచ్చట్లు ఆ ఇంట్లో ఎట్లా ఈ ఇంట్లో ఎట్లా అక్కడక్కడ జరిగింది ఇక్కడ ఎట్లా జరిగింది ఇవన్నీ చెప్పుకొని వ్యర్థమైన ప్రతి మాటకి దేవుని దగ్గర మనం సమాధానం తీర్పు తీర్పు రోజులు ఉన్నాయి కాబట్టి విషయాలన్నీ మనం ఏంటంటే ఎదుటి చెప్పి ఎదుటి తెలియజేసి వాళ్ళకి హెచ్చరికగా ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎన్నటికీ కూడా క్రైస్తవ సంఘాలు దేవుడిని ఎరిగిన వాడు కూడా రేపటి రోజున బుద్ధి లేని కన్నికల్లాగా ఇది దేవుని చిత్తం ఆ విధంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కడు ఎవడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు అట్లాగే పర్ఫెక్ట్ గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ పర్ఫెక్షన్ నెస్ దృష్టిలో ఉందా లేదా ఎదుటి ఉందా లేదా చూసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పి బోధించి వాళ్ళని ఇటు అటు నుంచి డైవర్ట్ చేసి మంచి త్రోవలో నడిపించాలా మీ త్రోవలు నా త్రోవ వంటివి మీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కాదు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంతెత్తు ఎంత వేరియేషన్ ఉందో అంటున్నాడు కనీసం మన దగ్గర నుంచి ఈ భూమి నుంచి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తున్నా మన ఎత్తున మన ఎత్తుల తొరకన్నా దేవునికి నీతికరంగా అంగీకారంగా యోగ్యంగా ఉండే విధంగా ప్రవర్తించాలి అట్టి జీవితం అట్టి జీవితాన్ని అట్టి ధన్యతను దేవుడు మనకు క్రైస్తవ సంఘాలకు అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధ పరిశుద్ర ప్రేమ కలిగిన ఆయన జీవం కలిగిందైనా జీవాధిపతి ప్రభావిధిగా నాయనా మరి మా భక్తిహీనత ప్రభా అయ్యా ఏ ఉందో ప్రభా నాలో తెలియదు కానీ అయా నీ కోపం తెప్పించేది అయా నీ వల్ల శిక్ష పొందేది ఆ విధంగా కాకుండా అయ్యా నీ వలన మంచి గిఫ్ట్ తీసుకునే విధంగా భక్తిని నన్ను ఉంచండి దేవాలి అయ్యా నాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయండి పారవేయండి ప్రభా అయా అయా నీళ్లు ఎదవటానికి సంపూర్ణ శక్తిని బలాన్ని నాకు అనుగ్రహించండి ముఖ్యంగా క్రైస్త సంఘాలకు అనుగ్రహించామని అయా ఈ చెప్పుకోబడిన వాక్యాన్ని ప్రభా నా జీవితంలో ఫలపరిచంగా మీరు మార్చమని ప్రార్థం చేయాలి కృతజ్ఞాపం చేసుకోనండి ప్రభా ఇాలకు స్వార్థ ప్రకటించాలని ఆశపడుతుండగా అయ్యా మరి ఆ ప్రాంతాలను ప్రభావి చూపించండి అయ్యా మీరు సహాయంగా ఉండండి ప్రభా నిశ్చితమైతే మార్గాన్ని సరళం చేసి ప్రభా నర్శించిపోకుండా ప్రభా ఆత్మలకు ప్రభా అన్ని చెప్పి నీళ్ళకి తీసుకొచ్చేటువంటి ధన్యతను మరి అనుగ్రహించమని ప్రార్థన అయ్యా ఎంత మందికి అయితే ప్రభా ఇదుగు వాక్యాన్ని ప్రభా చెప్పి ఈ రకంగా వాక్యం ద్వారా ప్రభా ప్రభా ఆ టెక్నాలజీని మాకు చూపించండి ఆ టెక్నాలజీని వాడుకునే జ్ఞానాన్ని ఇచ్చేయండి ప్రభావికు ఎవరెవరికైతే టెక్నాలజీని ఉపయోగించి ప్రభావీ వాక్యాన్ని పంపుతున్నాము పంపుతున్నాము వాడు చదువుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా వాక్యం పనిచేసి ప్రభా వారిని కూడా ప్రభా క్షేమంగాను ప్రభా నీలో ఆత్మ ఆత్మీయంగా ఎదుగుటానికి కుటుంబం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అరవై అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా హుండగా ప్రభా మీ సహాయం సహాయం చేయండి స్వస్థపరచండి తండ్రి స్వస్థపరచు ఎవన్న నేనే నిన్న ప్రభాయ్యా అయా మీ గాయపడిన హస్తాలు ప్రభావరి పైన ప్రభా స్వస్థపరచండి ముఖ్యంగా మా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇద్దరు జాషి మీరు జ్ఞాపకం చేసుకోనండి అభిరామ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా మీరు సహాయకులుగా ఉన్నారు ప్రభా ఈ రోజుల్లో ప్రభా ఎవరైతే నీ బిడ్లైతే ప్రభా మరి కరోనా చనిపోయారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు ఆధరణగా మీరు తండ్రిని పొందనాలు తండ్రి రైతులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని పొందనాలు ప్రభా వారికి ఏ పంట వేయాలో చూపించి ప్రభావ ప్రభాటి జ్ఞానంతో నింపి ప్రభా వారిని కూడా క్షేమాన్ని మీరు అనుగ్రహించుకొని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావి పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్లను ఇంకా నిండుగా దీవించండి అయ్యా విసుగా అలిసిపోక తండ్రి అయ్యా మరి సన్నిధిని ఇంకా ఆగిపోదాం లేకుండా ప్రభా అి చిత్తం అయితే ప్రభా ఇంకా మరి మేము డెవలప్ అవడానికి అభివృద్ధి చెందడానికి మీ గొడవలో ఇలాంటి సహవాసం తప్పిపోకుండా మీ కుటుంబించమని ప్రార్థించాం రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి మరి ఒక రోజు ప్రభా వారందరితో కూడా కలిసి ప్రభా మిమ్మల్ని మెరుగుపరిచే విధంగా మరి మీరు మార్చమని ఈ మనల్ని మీ రాజ్యంలో చేర్చుకునే ప్రతిఫలం దయచేసి మనములు అడిగింది తండ్రి ఆమె తన మార్గాన్ని విడిచిపెట్టాలి దుస్తులు తన తంప తలంపులను మార్చుకోవాలి అని మాటను పట్టిస్తున్నాము భక్తిహీనత అది ఎంతో భయంకరమైనది కాబట్టి అంటే నిజమైన భక్తి కలిగి ఉండాలి భక్తుడు అంటే దేవుని కొరకు జీవించేవాడు ఏసు క్రీస్తు భక్తులు అంటే ఏసు ప్రభు కొరకే జీవించేవారు ఈ కరిసయ్యలు ఈ శాస్త్రులు ఈ సద్దుకయ్యలు వీళ్ళందరూ కూడా పైకి భక్తి గల వారి లోపల దేవుని శక్తిని ఆశ్రయించని వారు దేవునికి దూరంగా జీవించేవారు అందుకే ప్రభు అంటాడు ఈ ప్రజలు పెదలతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది కాళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ కూడా పాటిస్తారు ప్ర మన హృదయం ఎప్పుడు కూడా ప్రభుకి సమీపంగా ఉండాలి అది భక్తి అంటే సో కాబట్టి చక్కటి మాటలు చెప్పారు దేవుని వాక్యం మనలో ఎప్పుడు ఉండాలి అందుకనే దేవుని వాక్యం ఉన్నప్పుడే సమృద్ధిగా ఉన్నప్పుడు అది తన పనిని మన హృదయంలో చేస్తుంది మనల్ని సరి చేస్తుంది సరిదిద్దుతుంది యాభై ఐదులోనే ఉన్నట్లు ఆయన వాక్యము ఒకసారి నోట్లోంచి వచ్చిందంటే ఎప్పుడు ఎదులైందంటే నిష్ఫలంగా తిరిగి రాదని అది భూమిని తడిపి విత్తనం వేసి మొలిచి ఫలభరిత ఎలా అవుతుందో వర్షము ఆ విధంగా వాక్యము ఉంటుంది మన జీవితాల్లో కూడా అదే విధంగా వాక్యము పనిచేస్తుంది థ్యాంక్ యూ బ్రదర్ మనం ఇప్పుడు కార్ధంలో ప్రవేశిద్దాము మన ఇప్పుడు కొన్ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా మార్నింగ్ గ్రూప్ లో మా ఈవినింగ్ గ్రూప్ లో ఒక బ్రదర్ ఉంటారు ఆయన బంజారా పాస్ ఆయన చిన్న లాజర్ అంటాం మేము రాత్రి ఆయన వైఫ్ కి పాము ఒకటి గురైందండి నైట్ లెవెన్ థర్టీ అరౌండ్ ఆయన ఫోన్ చేశాడు అదే శామ్ ఫోన్ చేసాక శామ్ నాకు భాస్కర్ కి మేము ఒకటం కలిసి ప్రార్థన చేసాము ఆయన కూడా లైన్ లో పెట్టి అవి అనేక మంది ప్రార్థన చేశారు అయితే ఆవిడ ప్రమాదం తప్పింది no she is all right and winnamo uh, so it's all uh, glory to god avadu yavudi gurinchi prarthan cheyandi sapurnanga swasthaparchabadanatllo m tarvata avadu yokka aarogya sthiranga undanatllo prarthan cheyandi aa yokka kutumbanukuda gnyapakam cheskondi idi one request apart from others meektha yokakunda so mana points as usual unnayandi adhe manam corona gurinchi mariyo ee uh, bhaga vistaristhundi bhayankaranga దాని గురించి ప్రార్థన చేయండి తర్వాత ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల చదువుల్లో కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి దాని గురించి కూడా ప్రార్థన చేయండి జూలై అన్నారు ఆగస్ట్ అన్నారు మళ్ళీ సెప్టెంబర్ అంటున్నారు ఈ అకాడమిక్ ఇయర్ చాలా ఇబ్బందులు ఉంది దయచేసి వాటి గురించి ప్రార్థన చేయండి రైతు సమస్యలు మిడతల సంఘాల ఆరాధన తర్వాత స్వార్థ ప్రకటన ఈ టెక్నాలజీ ద్వారా తర్వాత ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ అండ్ యంగ్స్టర్స్ ఈ మన పాయింట్స్ యాజ్ యూజువల్ పాయింట్స్ తర్వాత అనారోగ్యంగా ఉన్న గురించి కూడా చేయండి పెద్ద జాషువా చిన్న జాషువా తర్వాత మన కరోనా బారిన పట్టినటువంటి టీఎస్ ఫాదం గారు తర్వాత ఒక జానీ అనే ఒక సహోదరుడు ఆయన కూడా జానీ ఇంకొక మన సిస్టర్ విక్టోరియా ఈ యొక్క భర్త గారు వీళ్ళ గురించి ప్రార్థన చేయండి అభిరామ్ గారి గురించి రవి గారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి వీరందరి గురించి క్లుప్తంగా ప్రార్థించవలసి వారు చేస్తున్నారు మధ్యన విజయ్ స్టార్ట్ చేస్తారు చేస్తావా సారీ సార్ ప్రభావ తండ్రి దేవా మాకు ఇంకా పెట్టి ఎంత వంద తెలుస్తున్నాం తండ్రి ఈ రీతిగా తండ్రి నేను మీరు అరవే కాలంలో ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని పోషిస్తూ తండ్రి ఎలాంటి భక్తి ఏం కలిగి ఉండాలా అనేది ప్రభావ తండ్రి ఆయన ఈ లోకంలో ఎలాంటి సాక్షి కలిగి ఉండాలనేది ఒక ప్రాక్టికల్ లైఫ్ గురించి తండ్రి వర్డ్ లైఫ్ తండ్రి డిగ్రీ లైఫ్ గురించి ప్రభావ తండ్రి నేను ప్రీచింగ్ లైఫ్ గురించి ప్రభావ తండ్రి ఆయన మీరు మాట్లాడిన విధానం బట్టి ఎంతో వదనాలు మేము ఏం ప్రీచ్ చేస్తున్నాము ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము తండ్రి ప్రభావ తండ్రి ఆ రీతిగా ప్రభావ తండ్రి ఆయన ఏమి తండ్రి మా మా విధానం ఏమున్నది ప్రభాతండి ప్రతి ఒక్కటి ప్రభా తండ్రి చూసి గొప్ప దేవుడివి ఇవన్నీ కూడా తండ్రి గాడ్లీనెస్ కి ప్రభా తండ్రి ప్రభా లోకం ముందు తండ్రి నేను చూపించిన విధానం బట్టి నీ వాక్యం ద్వారా ప్రభావంతో దాసుని ప్రభా అభిషేకించి వాడుకుంటున్నందుకు నీకు ఎంతో వదనాలు జీవించి ఆశీర్దించండి తన కుటుంబాన్ని చేసుకోండి సహాయం చేయండి ప్రభా తండ్రి తన తండ్రిని పూర్తి ఆరోగ్యం సమకూర్చి కుటుంబానికి ప్రభా తండ్రి ఆదరించి బలపరిచి తండ్రి కుటుంబం లోకం ముందు తండ్రి నేను అన్యులు చూస్తుండగా తండ్రి ఆయన ప్రభా తండ్రి సంఘం చూస్తుండగా ప్రభా ఈ నామాన్ని కొరకే ప్రభా తండ్రి నిలబడేవారుగా తండ్రి ఆయన అన్ని విధాలుగా ప్రభా తండ్రి నేను మనుషులు తండ్రి నేను చేసిన విధానము వాళ్ళ వాళ్ళ చూసి వాళ్ళ వాళ్ళ బట్టి కూడా ప్రభా తండ్రి ఆయన వాళ్ళని క్షమించి తండ్రి ఆయన ఇంకా ఉన్నతమైన తండ్రి ఆత్మీయ స్తో అర్పించమని కుటుంబాన్ని దర్శించి తండ్రి తండ్రిని కూడా ప్రభా తండ్రి ఆత్మీయంగా దర్శించి ప్రభావతమని ప్రభావిస్త మీ సమీపంగా తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రత్యేకంగా తండ్రి నేను మీ ఉద్దేశం తండ్రి నేను కుటుంబ పట్ల సంపూర్ణ నెరవేర్చండి చుట్టుపక్కల ముందు కాలనీలో ప్రభా మీ ఉద్దేశం నెరవేర్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నేను ప్రభా తండ్రి మీరు మీరు చేసిన గొప్ప కార్యం బట్టి ప్రభా వచ్చిన విధానం బట్టి కూడా నీకు ఎంతో వందనాలు తండ్రి నేను కాలం ప్రభా నేను సన్నిధుల ప్రభావ తండ్రి నేను ఈ రీతిగా ప్రభావ నీ వాక్యం ద్వారా తండ్రి పోషించి ఆయన నన్ను మీరు బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు నేను ఆరాధించి కొనియాడుతున్నాను తండ్రి నీ ఉద్దేశంలో జీవితం సంపూర్ణం నెరవేర్చి మీరే మహిం పొందమని అయ్యా తండ్రి నేను ఆ రీతిగా ప్రభావ మీద దర్శించిన విధానం రక్షణ తోటి అలంకరించిన ప్రభావ నేను న్యాయం తండ్రి సహాయం చేసి నడిపించినందుకు ఇప్పుడు దాకా నేను వదనాలు స్థుతులు చెల్లిస్తున్నాను అలాంటి అలాంటి సంఘం తోటి ప్లభా లాంటి సహవాసంలో నీకు ఎంతో వదనాలు నన్ను ప్రేమించి నా కొర తండ్రి ప్రార్థన చేస్తున్నా బిడ్లందరూ బట్టి కూడా తండ్రి ఆ రీతిగా ప్రభావం నన్ను బలపరుస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వదనాలు నీకు స్థుతులు తెలుస్తున్నాను ప్రత్యేక సమయంలో తండ్రి స్వరూప కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అక్షణ భార్య తండ్రి తండ్రి రాత్రి ప్రభా త పాము కరిసిందిగా తండ్రి ఆయన ఈ సాక్ష్యం పెట్టి నీకు ఎంతో వంద రాత్రి అంతా ఉన్నారు అయ్యా తండ్రి తనకు ఒక తండ్రి విశ్వాసాన్ని ప్రభావ ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు ప్రభా తండ్రి ఎంతో వంద నాలుగు శుద్ధి చేస్తున్నారు హాస్పిటల్ పోవడానికి చాలా దూరం ఉన్నది తండ్రి ఆయన ప్రభా తండ్రి నేను వాళ్ళకున్న పరిస్థితి ఎంతో తండ్రి ఆయన ప్రభా ఊహించలేని ప్రభావిత విషంతో కూడిన పామె కరిచింది దాని ప్రభావ కష్టాన్ని పడిపోయింది అన్ని కూడా తండ్రి నేను అసలు మాటలు వింటే అసలు మాకు ఎంతో అనిపిస్తుంది తండ్రి అయినా కూడా ప్రభావ వాళ్ళకి ఇచ్చిన విశ్వాసం బట్టి వందనాలు వాళ్ళ హస్బెండ్ కూడా ప్రభావ మీరు తన బావి చేసిన ప్రభావి రోజు తండ్రి ఆయన హాస్పిటల్ పోయాడు గొప్ప కార్యమని చెప్తున్నాడు ప్రభావి వందనాలు అయ్యా తండ్రి చుట్టుపక్కల ముందు బంధువుల ముందు ప్రభావ మంచి సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాడు ప్రభావ సహాయం చేయండి ఇటు అటువలే ప్రభా తండ్రి ఈ ఇన్సిడెంట్ వాళ్ళ ప్రభావ తండ్రి ఆయన వ్యక్తిగత జీవితంలో సాక్ష్యము ఆయనకున్న విశ్వాసాన్ని ఆమెకున్న విశ్వాసాన్ని కుటుంబంలో ప్రభా తండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే బంధువులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా తండ్రి విషయంలో చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో పరిచర్ విషయంలో ప్రభావ వాళ్ళందరూ ప్రభా తండ్రి ఈ విషయంలో వచ్చి ప్రభాతండ్రి ఆయన ప్రభా తండ్రి ఏ రకంగా అమలు చేయబడాలో ప్రభా అీకారం చేసి ప్రభా ఒక అద్భుతమైన సాక్ష్యంగా అక్కడ నిలబెట్టి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా గ్రూప్ చూపించండి ఈ విధంగా తండ్రి ఆయన ఈ సమయంలో ప్రభా చె ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా జాష కో కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా జాశ్వాని మీరే నాశం చేసుకోండి పెద్ద జాషవానికి ప్రభావిడ ప్రభావం కిడ్నీ ప్రాబ్లం తండ్రి ఆయన పూర్తిగా ఆరోగ్యం సమకూర్చండి డయాలసిస్ లేకుండా చేయండి ప్రభావ బ్రెయిన్ లో ఉన్న క్లాట్స్ తీసేయండి ప్రభావ కార్యం చేయండి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావి కుటుంబాన్ని దర్శించండి తండ్రి అయినా చెట్టుబాబు మంచి ఆరోగ్యం చేయండి ఆయన చేసిన పరిచయాల్లో మీరే సహాయం చేయండి ప్రభావ అదీగా తండీ మనవాడు జాషా కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డకండి చిన్న బిడ్డ తండ్రి ఏమైనా రేపు రోజున తండ్రి థర్టీ ప్రభావ రివ్యూ వాళ్ళకి ప్రభావ మీరే సహాయం చేయండి ఆ రివ్యూ లో ప్రభావం ఆయన బిడ్డకున్న తండ్రి లంగ్స్ లో ఉన్నా నీరు నీరు రావటం కానీ అది అంతా ప్రభావ పూర్తి ఆరోగ్యం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం మంచి బ్రీతింగ్ దేయండి బిడ్డకి తండ్రి ఆయన ప్రభావ మంచి ఆరోగ్యం సమకూర్చండి కుటుంబాలకు విశ్వాసాన్ని బలపరచం తండ్రి ఈ రీతిగా తండ్రి ఆయన నీ నీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ దాని కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ బిడ్డకిచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు పూర్తి స్వస్థత చేయండి బాగు చేయండి తండ్రి ఏ ఆత్మీయ కార్యం బిడ్డ చేసి చేయాలనుకుంటున్నావు సంపూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాం రవి గారి కుటుంబాన్ని నాసం చేసుకోండి కుటుంబాన్ని దర్శించండి ఆత్మీయంగా కుటుంబ దర్శన మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి తన విక్టోరియా వాళ్ళ హస్బెండ్ ని కుటుంబాన్ని ఆపం చేసుకోండి ప్రభావ దయచూపించండి ప్రభావి ఆయన ముట్టి బాగు చేయండి ఆరోగ్యం సమకూర్చండి ఆయన ప్రభా ఆయన కూడా స్వచ్ఛపరచమని ప్రార్థిస్తున్నాం దర్శించాను ప్రభావంగా ఈస్పాదం వాళ్ళ కుటుంబానికి కూడా దర్శించండి ప్రభావ తండ్రి ఆయన పూర్తి ఆరోగ్యం దక్ చేసింది సేవకు నిలబెట్టి మళ్ళీ వాళ్ళ పరిస్థితులు నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ విధంగా తండ్రి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాశం చేసుకోవాలి తండ్రి ఉద్యోగాలు లేని పరిస్థితి తండ్రి భయంకరంగా సిటీలు తండ్రి ఈ నైనా అందరు మనుషులు తండ్రి ఈ నైనా ప్రభావిత వాళ్ళు ఎక్కడ పారిపోయారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఊర్లకి ప్రభావ తండ్రి వాళ్ళ ఊర్లలో ఉద్యోగాలు లేని పరిస్థితి ఏదో గవర్నమెంట్ తండ్రి ఉపాధి ఉపాధి ప్రభావిష్ అందరూ కూడా తండ్రి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ కూరగాయలనుకుంటూ తండ్రి నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేవారు అయిపోయారు అయ్యా తల్ని జ్ఞాపం చేసుకోండి సహాయం చేయండి ప్రభావితం నెరవేర్చమని ప్రార్థిస్తుంది నీ వాక్యం నెరవేర్చబడుతుంది నీ రాక సమీపంగా ఉంది నీ ఈ ప్రకటన రాసింది అంత ప్రభావ నెరవేర్చబడుతున్నందుకు అయ్యా నీకు ఎంతో వందనాలు నీకు ఇసులు తెలుస్తున్నాం తండ్రి శారీగా తండ్రి ఆయన ప్రభా తండ్రి ఆయన ఈ చైనా బార్డర్ గురించి మీరు సహాయం చేసినందుకు కొందనాలు తండ్రి ఆ టెన్షన్ తగ్గించినందుకు నీ కొనాలి ప్రభా తండ్రి నా కేవలం ప్రార్థన వల్లనే ప్రభా నీ బిడ్డలు నీ సేవకులు నీ పరిశుద్ధులు ప్రభా సంఘాలు ఎంతో ప్రార్థన చేశారు ప్రభా తండ్రి వాళ్ళ ప్రార్థనలన్నీ ఆలోచించి అయ్యా తండ్రి అయినా అస్థిత్వం అయ్యా తండ్రి ఇట్టి ఆత్మని బిడలకి సేవకులకి ఇచ్చారు ప్రభా నీ పరిశుద్ధులకి ఇచ్చారు తండ్రి దేశం మేలు ప్రార్థన చేయడానికి అయ్యా తండ్రి ఆ తలంపుల కొరకే మమ్మల్ని ఎవరు అడగలేదండ్రి ఆయన ఏ లీడర్ లేదు ఎవరు అడగలేదు కనుక నువ్వు నువ్వు మాకు తెలుసు నువ్వు తండ్రి ఏదైనా పరలోకం నుంచి నువ్వు ఏలుబాటు చేసేవాడి నువ్వు మాకు తెలుస్తుంది కాబట్టి మీ దగ్గర ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం నీ సన్నిధి తీసుకొని రావాల్సి నువ్వు నువ్వు దానికి నువ్వు ఆలోచించే గొప్పదేవుడు అని గొప్ప దేవుడు అని తండ్రి ఇట్టి విశ్వాసం మాకు దయచేసిన ప్రభావ నీకు వంద బలపరుస్తుంది దాని బట్టి వంద నాలుగు అది మంచి వర్షాలు తెయచేయండి ప్రభావ రైతుల కోసం ప్రార్థిస్తున్నాము అది ఏదిగో ప్రభా తండ్రి ఈ మెడతల దాడి నుంచి కూడా తప్పించడం ప్రభావి తండ్రి పూర్తిగా వాటిని తండ్రి నైనా మీరు నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం చూపించండి సంఘాలు ఉపాయ సేవల కోసం ప్రార్థిస్తున్నాం పేద సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ సంఘాలు తండ్రినైనా గొప్పగా నడిపించి తండ్రినైనా గొప్పగా నడిపించబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ ఏదో తండ్రి నామకార్థం నడిపించే వరగా కాకుండా ప్రభావ తండ్రి డిఫరెంట్ సెషన్స్ పెట్టి ప్రభావ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి చక్కగా మహిళలు పాటలు పాడి ప్రభావి ఆరాధించి తండ్రినైనా అనుభూతి వాళ్ళు పొందనట్లుగా సహాయం చేయండి ప్రభావి తండ్రి ప్రజల తండ్రి తండ్రి స్కూల్ లేకుండా పిల్లలకి ఎన్నో రకాలుగా ప్రభావ తండ్రి వెనక పడిపోయిన ప్రభావ విషయంలో కూడా సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం పిల్లలకి ఆహారం లేని పరిస్థితి అయిపోయింది సహాయం చేయండి అయ్యా తండ్రి దయచూపించాలని ప్రార్థిస్తున్నాం ప్రభావించండి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన రానున్న పరిచయం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఇది ఎవరికి ఆరుగురు తండ్రి ఎప్పటి హోమ్ దగ్గర ప్రభు ఎవరైతే తీసుకున్నారు రిషన్స్ ప్రభు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నారు ప్రభు ఆరుగురు తండ్రి వాళ్ళ జీవితాన్ని మార్చి తన కుటుంబాలను దర్శించి తండ్రి ఎవరైతే తండ్రి ఏమన్నా రక్షణ పొంది కూడా వచ్చింటున్నారు వాళ్ళు వాళ్ళని ఇంకా బలపరచమని ప్రార్థిస్తాం సాక్షులు నిలబెట్టండి పడుకుని తినేవారుగా కాకుండా ప్రభావ వాళ్ళు పోషింపబడినట్లుగా నీ మీద చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు సహాయం చేయండి మీ ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చి మహిం ప్రార్థిస్తున్నాను ఇది సమయం నాకు చేసిన అందుకే వేలాది వందలు తెలుసుకున్నాం రాష్ట్రం కోసం పరిశుద్ధులు చెల్లించుకుంటున్నా తీర్చుకుంటే చేసిన మేలు కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయా దీని మరవిని తల్లి దానికి జవాబుగా ఎన్నో మిల్లు తీసుకుంటారు సహాయం చేయని ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం సరే ఇక్కడ నేనమ్మ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాయి వందనలు ప్రభావ మా యొక్క ప్రార్థనలు మేము ఆయన వాక్యాన్ని వివరించి తండ్రి ప్రభావ పాటలు అందరి ప్రభావిరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముస్తుంటున్నాం సరే ఎక్కడ తల్లి ప్రభావి భక్తిహీనత లేకుండా ప్రవర్తించభా ఆయన భక్తిహీనత లో ఉంటూ నాయన భక్తుల వల్ల అనేక వారు మోసం చేస్తూ కపట సహోదరుల వల్ల మేము ఇస్తున్నాం ప్రభా ఆయన దయత్వం మమ్మల్ని మీ లేఖనాలను మా జీవితంలో నెరవేర్చుకునే వారంగా సహాయం చేయమని వేడుకనిస్తున్నాము అది సంపూర్ణ భక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన వేసేదారా తల్లి బడి చేస్తున్నది ప్రభా విశ్వాస జీవితంలోనూ తండ్రి సంగములోనూ తండ్రి ప్రభా క్రైస్తవ్యంలో తండ్రి ప్రభా దాని నుంచి నేను ఆయా విడుదల సహిషయమని వేడుకొని చూస్తున్నాం ఆ యొక్క భక్తిహీనత పారదోళ్ళమని వేడుకొని చూస్తున్నాం వేషధారీయమని వేడుకొని చూస్తున్నాం మమ్మల్ని మేము మీకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభా ఆయన అనేక మార్లు తండ్రి లోబడి స్థితిలోనూ మీ చిత్తం ఎరిగి ఉండి దాన్ని చేయని వారంగా ఏంటన్నాను తండ్రి ప్రభాయన ఈ సరగా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నీతి రాసే తీరు గంభము అది అపవాది నుంచి కలిగినది ప్రభావ దీని మీద మా కాన్సన్ట్రేషన్ పెట్టి తండ్రి ప్రభావ అనేక మార్లు మోసం చేసే వారముగానే ముందు మమ్మల్ని క్షమించమని వేడుపు ఆయన ఆర్మ అతిక్రమే పాపము పాపము వలన వస్తే జీతము మరణము తండ్రి ప్రభాన రెండవ మరణానికి మేము వేరు కాకుండా తండ్రి ప్రభానయన అయ్యా తండ్రి ప్రభావం విశ్వాసులతో సమానముగా ఉండాల్సి ఉన్నది ప్రభాన ఈ విశ్వాసము మా కొరత తండ్రి ఆ పరలోక పట్టణానికి చేరే అంతగా లేదు ప్రభా నైనా ఈ విధంగా ఉంటే సరిపోదు ప్రభాయన కాబట్టి తండ్రి ప్రభా నిజమైన భక్తి నిజమైన విశ్వాసము ఆయన ఆర్థిక జీవితం మాది లైఫ్యం అని వేడుకుని తింటున్నాంధర విధంగా తండ్రి ప్రభా సహాయం చేయండి అనేక దినములు కొన్ని విషయాలకైతే ఆర్ధిస్తూ వస్తుంటున్నాం వాటిల్లో ఎన్నో ఫలితాలు దేవంత జీవితాలను ఇచ్చిన్నారు ప్రభా దాన్ని బట్టి నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదు ముఖ్యంగా తల్లి ప్రభా కరోనా బాధితులను నాకం చేసుకుంటున్నాం ప్రభావి ఎవరైతే చనిపోయి ఉంటున్నారో వారి కుటుంబం ఇకనైనా తెలుసుకుని తల్లి ప్రభావి పొందుతున్నట్టు ప్రభా అండి ఇతయా మీకు వందనాలు స్త్రీలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా జీవం గలదీవం అన్ని అంశాలను మిత్ర ప్రార్థిస్తున్నాం నన్ను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఏ పరిశుద్ధనామో మనం ప్రార్థిస్తూ వారికి వేడుకుంటున్నాం తండ్రి హలో నమస్కారా ఇప్పుడు టైం అంద హలో హలో చంద్రశేఖర్ గారు చేయండి బ్రదర్ మీరు చెయ్యండి ఓకే హర్షిద్ద వాళ్ళైన మొహమ్మద్ తండ్రి మీకు తెలిసిపోతాడు అయినా మీరు అందరూ మాతో మా జీవితం పనిచేస్తుండే మీకు ఎంతో అందరం తవ్వ ఏదైతే చెట్టులను జీవించేలాగా మా ఇదే ప్రవర్తనలో మార్పులు నేనే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేడం ఏదైనా చెట్టుబడ్డ ప్రతి వాక్యాన్ని అనేక జీవితంలో ఒక రవ్వ రేపు వాతాం అనేక మంది వింటున్న ఆన్లైన్ అడిపేసినప్పుడు మీరే కార్యక్రమం నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రాణం తీసుకొస్తాం మేము అనేక మంది సంగీత వైరస్ భారమే పడేవా మరణిస్తుండ్రవా మరి కుటుంబాలను ఆదరించండి త్వరగా ఓల్డ్ సిటీలో ఎక్కడ ముస్లింస్ ఎంతో మంది మరణిస్తారనైనా వారి పట్ల మీరు కనీసం క్షుపించమంత్రి అది ఎంతో వేదనతో కూడింది తర్వాత సత్యాన్ని గ్రహించలేని సిద్ధంగా ఉంటుంది తర్వాత శ్రమ గుండా వెళ్తారత్యం గ్రహించాలని మీరే ఆకర్షించుకోవాలంటే ఆర్థిస్తాం ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు మరణించాలని సురేష్ పేపర్లు తీసుకున్నాయి మాట ప్రాంతంలో చాలా భయంకరమైన దూరమైన కాలంలో నేను క్షమించండి ఇవ్వగా మీ యొక్క ఉగ్రత పాత్ర భూమి మీద ప్రవేశం దాన్ని అది ఎంత భయంకరంగా చూడగలుగుతున్నాం నేను కానీ మీ బిడ్డలను మొత్తం మీరు కార్చి కాపాడుతున్నారు ప్రభుత్వ దాన్ని ప్రతి వదనాలు నేను మీరు క్షమించండి తల్లి వాడి పాపం క్షమించండి వాడిని ముఖ్యంగా ప్రభావం అతని ఒక ఔషధితో ప్రకటించే బిల్లుగా తయారు చేయాలని రాజిస్తున్నాం నేను ఇక అభిరామ్ గురించి రాజీస్తున్నాం అతనికి రిజర్వేషన్ దయచేయండి తర్వాత అక్కడ రవి కృష్ణ గురించి ప్రారంభించిన వారి గుర్ణాలను అడుగుతాలు చేకూర్చన్ అయినా కసకం దోడి ద్యాష్దల గురించి ప్రారంభించిన వారి గుళ్ళ అడుగుతాలు చేకూర్చి అయినా విషయంగా ప్రారంభించింది అందరికీ కూడా రెస్టారేషన్ బ్లాక్స్ తొలగించండినైనా పసకల్ దోండి తోబుతుంది అందరూ శాఖలు కొనందని సాయపడండి ప్రభావ ప్రజలందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వారు చేసిన ప్రతి పరంగా గణ విధంగా దయచేసి హలో భాస్కర్ హలో సార్ హలో చక్రవర్తి గారు భాస్కర్ ఉన్నాడా ఉన్నారు సార్ భాస్కర్ సార్ సరేలేండి ఇప్పుడు అయిపోతుంది నేను చేస్తాను నేను చేసేస్తాను ఒకరి మధ్య ఈ లోపల జాయిన్ అయితే లాస్ట్ లో చేసేస్తాను ప్రేమ కలపారు లోకొక్క తండ్రి జీవం కలిగిన దేవ మా తండ్రి మా దేవ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి ఆకాశం మహాకాశములు పట్టజల మా దేవ భూమిని పాదపీఠం గారు ఆకాశం చేసుకుని సర్వము గొప్ప దేవ తండ్రి నాయన పబ్బాదికుంటున్నాం మా తండ్రి మా దేవా ఆయన ఎంత గొప్ప దేవుడో ప్రభు ఎంత గొప్ప తలంపులు మా ఇళ్ళకి కలిగిన వాళ్ళ తండ్రి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా మీరు మాడ అంత గొప్ప తలంపులను కలిగిన్నారు తండ్రి మీకు స్తోత్ర మా తలంపులు తండ్రి కేవలం ఈ భూలోకి సంబంధమైన ప్రభు ఆయన కొంచెం మాత్రమే ఉంటాయి కానీ తండ్రి ప్రభావ మేము తలంచలేని అంత గొప్ప తలంపులు మీరు మహిళలు కలిగిందన్నారు గొప్ప రక్షణ భాగ్యం పట్టిస్తున్నాం నూతన జన్మ అనుభవం ఇప్పుడు ఈ కుమార్ నూతన సృష్టిగా చేస్తా బాహ వ్యక్తులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన ఆ భక్తిని పరీక్షించుకోవటానికి మరి ఒక సమయం మీరు ఇచ్చినందుకు తండ్రి మేము నిజమైన భక్తి పరంగా ఉన్నాము వేషధారులుగా ఉన్నాము దాన్ని పరీక్షించుకోవటానికి తండ్రి ఆయన మీరు ఇచ్చినటువంటి ప్రభావ ఆ యొక్క సమయాన్ని పట్టిస్తూ చెల్లించుకుంటున్నాం మీరు ఆ యాభై ఐదు ఆ యొక్క అధ్యాయంలో తండ్రిని మాట్లాడిన పిలుస్తున్నాం మా దేవా మా తండ్రి ప్రభా ఈ వాక్యమును మేము తండ్రి హృదయంలో కలిగిండు లాగున ప్రభుత్వ తండ్రి మీకులుస్తుతం చెల్లించుకుంటున్నాం రాసిన పత్రికలో మీరు చెప్పినట్లుగా మూడు తోనూ స్థుతులతోనూ తండ్రి మీ వాక్యం కలిగి సంతోషం సమాధానం జీవించడానికి సహాయండి వాక్యానుసారమైన జీవితం మాకు తగ్గి ప్రభా నాయన తగ్గించుకునే స్వభావం ప్రేమ మంచితనం దయాళత్వం భీనత్వం సాత్వికము ప్రభానాయన మీ లక్షణాలు మేము కలిగి లోకంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభా పరిశైలు లాగా శాస్త్రులాగా ఉండకుండా సహాయం చేయండి ప్రభావ దేశ ధర జీవితాన్ని మానవుడి తీసుకెళ్ళి తండ్రి మాకు సహాయం చేయండి ఇదిగో నేను ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటున్నా భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం సహాయం చేయండి తప్ప ఈ యొక్క కరోనా నుంచి ప్రాథమిక విడుదల అదే చెంది తప్ప ఎంతో భయంకరంగా అది వ్యాపిస్తూ వలైక మంది సహాయం చేయగల మీరు మాత్రమే దాన్ని ఆపగలరు మీరు మాత్రమే దాన్ని కట్టడి చేయగలరు తప్ప అది మీ శక్తితోనే సాధ్యం తండ్రి కరణించండి గొప్ప చూపించండి బాబా నాయన బాబు క్షీమించాడు తండ్రి మా దేవా మా తండ్రి అనేక మంది చనిపోతున్నారు బాబా లక్షల మంది చనిపోతున్నారు తండ్రి బాబా సహాయం చేయండి మా దేవా కుండల తట్టులో కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చు ఈ హోవ వలననే సహాయం తండ్రి మిక్స్తో మీ రెక్కలతో మామూలు కప్పారు మీ రెక్కల కింద మాకు ఆశ్రయం మీ చాటున మేము దాగి ఉన్నాం ప్రభా మీ నీడన మేము ప్రభావ విశ్రమించున్నాం తండ్రి మీకు స్తోత్రులు ప్రభావం తండ్రి మా దేవ ఏ గుడారం ఏ తెగులు నీ రాత్రి ఎందు సంచరించి తెగులు నువ్వు భయపడకూడదు అని చెప్పి ప్రభావ మీకు స్తోత్రులు బట్టి తండ్రి మానవు బలమైన ఈ యొక్క వాక్యం ద్వారా నేను కార్యం జరుగుతుంది తన స్తోత్రం చెల్లించుకుంటున్నాను సహాయం చేయకాల బాధపడిన బుడ్డలు జ్ఞాపకం చేసుకున్న టూరి అదే విధంగా హయస్ పాదం గారు జాన్య సహోదరు బాధ్యత ముట్టలు స్వస్థపరచడం బలపరచడు ఇమ్యూనిటీ పెంచడం తప్ప నాయన త్వరగా వ్యాక్సిన్ మార్కెట్ లో రావడానికి సహాయించండి మా తల్లి మా దేవాలయం తప్ప సహాయించండి అదేవిధంగా తండ్రి ఆయన తండ్రి గడిచిన దినాల్లో నాయన జయరావు కోవిడ్ నెగిటివ్ వచ్చినందుకు వస్తున్నారు ఆయనకు దేవించి ఆశ్రవించి బలపరచండి తల్లి బొబ్బా నాయన మీ వాక్యం హత్తుకొని తండ్రి జీవించడానికి సహాయం చేయండి బొబ్బా నాయన తండ్రి మీ వాక్యం వెళ్ళటానికి సహాయం చేయండి బొబ్బా పైన వాటిని చూడటానికి సహాయం చేయండి బాబా మీరు సమస్తం నడిపించాల్సిందిగా ప్రార్థిస్తుంటారు డబ్బు బలపరచండి స్థిరపరచండి అదేవిధంగా నాయన తండ్రి ఒకటి సుబ్బల గారికి నెగిటివ్ వచ్చింది స్తోత్రం ఆయన ఆయన కూడా మీరు దర్శించండి మీ వాక్యం చేత బలపరచండి మీ మీ అందరూ సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని జీవించడానికి సహాయం చేయండి అదే విధంగా ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డలు పెద్ద జాషువ కిడ్నీస్ ముట్టి స్వస్థపరచుడి చూపు తెచ్చాడు ప్రభా చిన్న జాషువ గుడ్డ ముట్టి స్వస్థపరచండి ప్రభావ గుడ్డ ఎటువంటి సమస్య రాకుండా సహాయం చేయండి డిశ్చార్జ్ అయ్యేందుకు ప్రభావ అదే విధంగా నాయన ఈరోజు చిన్నలాజా గారి భార్య పెద్ద ప్రమాదం నుండి కాపాడడం ప్రభావ స్తోంది ప్రభా ఆమె కాటుకు లేనప్పటికీ ప్రభా నాయన మీరు ఆ విషయాన్ని నాయన తండ్రి తండ్రి ఇద్దరు చేసి తండ్రి శరీరం నుంచి తీసేసి బొబ్బా ఆమెకి ఎటువంటి హాని జరగకుండా చేశారు నాయన మీకు స్తోత్రులు బ్రబాయన ప్రార్థన విన్నందుకు స్తోత్రం తండ్రి అక్కడ నాయన పాస్తులు కుటుంబ సభ్యులు అందరు ప్రార్థించారు నాయన మీకు స్తోత్రులు తండ్రి బాబా అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగించారు ఆయన వారందరి మధ్య తండ్రి మీరు ఈ కార్యం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి బంధుమిత్రులందరూ కూడా మీ వైపు తిరుగులేమైనా బొబ్బా సహాయం చేయండి మీరు చేసిన సహాయం చేయండి ఆ స్వరూపా సహోదరికి కూడా నాయన సంపూర్ణమైన ఆరోగ్యము దయచండి శక్తి బలం దయచుడు ఆ యొక్క విషయాన్ని సంపూర్ణంగా బాడీ నుండి తీసివేసి బాబా ఎటువంటి ఆర్గన్స్ కి ఎఫెక్ట్ కలగకుండా సహాయం చేయండి తండ్రి బాబా అభిరామ్ గారి గురించి ప్రార్థిస్తున్న సహాయం చేయండి బాబా నాయన ప్రభా పుట్టండి స్వస్థపరచుడు బలపరచు అదేవిధంగా గారి కుటుంబం గురించి ప్రార్థిస్తుంటాం భార్య బిడ్డ తండ్రి ఆయన వారు ఒంటరి వారు అయిపోయినారు నాయన తండ్రి వారిని దర్శించండి వారిని ఆదరించండి మీ వాక్యమైతే బొబ్బ ఆయన వారు మీ వైపు తిరిగి రక్షణ పొందలాగా సహాయండి ప్రభా ఆయన ఈ విధంగా ఆయన ఆ ప్రభావ రైతు సమస్యల గురించి మరియు ప్రబ్బ మా తండ్రి మా దేవ ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ గురించి యోనస్తుల గురించి తండ్రి మరియు ప్రభావం యొక్క ఆరాధన సంఘాల ఆరాధన గురించి నేను ఎటువంటి అభ్యంతరం కలగకుండా నేను ఎటువంటి కేసులు రాకుండా సహాయం చేయండి అదేవిధంగా ప్రభావ మరియు ఇతర ప్రభావ సమస్యల గురించి అన్నిటి గురించి ప్రార్థిస్తుంటున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావ ముఖ్యంగా ఈ సమయంలో ప్రభావ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎంతో ఎఫెక్ట్ అవుతుంది తండ్రి అకాడమిక్ ఇయర్ తల్లి తండ్రి ప్రభుత్వ సెప్టెంబర్ అంటున్నారు అది కూడా జరుగుతుందో లేదో తెలియదు ప్రభావ సహాయం చేయండి నాయన తండ్రి నుంచి చూపించండి బాబా ఈ ఆన్లైన్ లో చెప్తున్నారు కానీ ప్రభావ వీళ్ళందరూ వ్యాపార దృక్పథంతో కేవలం డబ్బు గురించి ప్రభావ ఈ చేస్తుల పల్లెలు ప్రభావ నాయన తల్లి బాబా మీరు కట్టడి చేయవలసిందార్థిస్తున్నాం సహాయం చేయండి అదేవిధంగా నాయన తల్లి ఈ విధంగా ప్రభా మేమందరం కలిసి ప్రార్థించడానికి మీరు చాలా సమయాన్ని బట్టి స్థితి మా దేవ మా తండ్రి గ్రూప్ లో చాలా ప్రతి సహోదరు బట్టి స్థూతం రాలేకపోయిన వారి జ్ఞాపకం చేసి వారి భాగం వారికి మన స్థితిని పెట్టుకుంటున్నాం ఆయన మీరు మేవాడు వాటి కంటేను ఊహించు వాటి కంటేనే చేయగల శక్తున్న దేవుడు తండ్రి నీకే మరికి సరిగేలాది స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మా సంస్థ నిర్తగతం చేసుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభురక్షకులు ఏ శిక్షిస్తున్నాము అడిగి వేడుకొని బ్రత ప్రార్థిస్తున్నాం తండ్రి భాస్కర్ హలో చిన్న ప్రార్థన చేయకు ఏంటండ్రి ప్రజా నేపాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎంతైనా ఎవరుగా నా జీవితంలో మందికి నీకున్నాం అయ్యా మమ్మల్ని కలిగి ఉండే జీవితం భాగ్యం మా జీవితాల్లో ఇచ్చినందుకు తండ్రి అయ్యా కేవలం ఒటువంటి పనికివాళ్ళు వాడిని తండ్రి ఏనైతే ఏ మంచి ఏ నమ్మకత్వం లేని వాడిని తేవా నమ్మకం అని తండ్రి ప్రేమ కలిగిన అదే దృష్టి నా జీవితానికి మనం కరెండి కృపకై నీ కొందరు ఆశ్చర్యం చెప్తున్నటువంటి కృపక మంచి నమ్మకేవాళ్ళ తండ్రి వాడిని పని కొను జ్ఞాపకం చేసుకున్నందుకైనా బిడ్డలతో పాల్ పంపుల కొందనాడు అయిన మీ రక్తంతో కొనున్న బిడ్డల మీద దేవ నమ్మకు ఆయన తండ్రి అర్హత నాకు ఇచ్చినటువంటి యొక్క పవర్ పంపులకి మీ కొందండి అయ్యా మేము విస్తృతిస్తున్నాం కనపరుస్తున్నాం అయ్యా ప్రేమ కింద అనే ఒక మంచి కణానికి అయ్యా అనే ఒక దాయి నమ్మకత్వానికి ఏమీ కొంటున్నాను దేవ నమ్మకం ఏంటంటే ఏపాటి వారం దేవ ఎంతటి వారం తండ్రి మనస్తిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి అయ్యా మీద నుండి ప్రార్థించి కొంద కలిగినటువంటి తండ్రి అయ్యా మా ప్రార్థన విని దేవ రాత్రికాల సమయంలో తండ్రి దేవ ప్రేంగిలో తండ్రి చిన్నరాదర్ యొక్క భార్యను నమూటిని కృపక మీకున్నాను ఆ యొక్క తండ్రి నమ్మకమైన దేవ దాని బలం నుండి విమోచించినప్పుడు ఒక అయినా కొందన్నారు అని మంచిదారు మనకి ఆయా బిడ్డని గొప్ప సాక్ష్యంతో లేనప్పుడు ఒక అయినా కొందన్నారు అయా మీ వైపు తిరగటానికి సహాయం చేయండి దేవ ఆ యొక్క తాండాన్ని మీ పాసం నిట్టుకుంటుండగా అయా నూతన విధంగా దర్శించలాగా హృదయాలతో మాట్లాడేలాగన అయ్యా కృపణించి మీకు సహాయం చేయండి వెంగిల్ గిని రాజా వెంగిలిగిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు నిదాల పొందనాడు తండ్రి వెంగులు గినరాజా రెంగిల్ గని తండ్రి చక్రవర్తి గారి తండ్రి గారికి తండ్రి మీరు అనుగ్రహించినటువంటి కృపకైనా కొందనాడు అమ్మకం అయిన తండ్రి ప్రార్థించగా మీరు విన్నారు అయ్యా ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకుండా సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నందుకే నై కొంద్రీ అయ్యా చిన్న విశ్వాసాన్ని మీరు బలపరిచిన కృపక మీకు పొందినండి గృహాన్ని దీవించండి ఆ సాక్ష్యం ద్వారా అనేకులను ఆ గ్రామంలో తండ్రి అయ్యా మీ వైపు తిరగటానికి రక్షించబడటానికి అయ్యా నమ్మకు వెంట్రి ఆరాధించే కుటుంబాలుగా తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకు వెందే వాళ్ళు తండ్రి కథల దానవాణ్ణి అయ్యా మీ ప్రాధాన్యత ఎత్తుపెట్టుకుంటున్నాను తండ్రి మీరు ఇస్తున్నటువంటి స్వస్థత మీ కార్యానికి మీకు అందిన్నారు రెంగుల గని తండ్రి మేము గిని రాజాజీ తనని పెట్టుకుంటుండగా సహాయం చేయండి రెంగిల గిని రాజా తన యొక్క ఆరోగ్యాన్ని ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యాన నరాల్లో ఎక్కడైతే ఆ యొక్క ప్లాట్ ఆ యొక్క బలహీనత అయ్యా మీరు మాత్రమే తీసేయగలరు తండ్రి అయ్యాకృపును అనుగ్రహించండి తండ్రి సహాయం చేయండి రెంగుల గినరాజా కుటుంబాన్ని పాసన దినట్టుకుంటుండగా సహాయం చేయండి ప్రింగిల్ గినరాజా అభిరామ్ గారి కుటుంబానికి మీకు అనుభవిస్తున్నటువంటి కృపకానికి మీకు నాడు ప్రింగి మహిళలు గినరాజా ప్రింగులకి ఎంత విడిచిపెట్టి వెళ్ళినటువంటి రవి గారి కుటుంబాన్ని నమ్మకం ఎంత విక్టోరియా గారి కుటుంబాన్ని ఉపాసట్టుకుంటుండ సహాయం చేయండి అయ్యా కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నావు తండ్రి విక్టోరియా గారు దేవా హస్బెండ్ ఇంకా తండ్రి హాస్పిటల్ ఉన్న సాయం ప్రార్థిస్తున్నాం కృపరించండి క్రిస్టిన జీవితంలో మీరు అనుభవించిన కృపకే నీ కొందనాలు అయ్యానికి తండ్రి దేవే జీవితంలో మీరు కృపకొందనాలు తండ్రి అయ్యా కృపక నమ్మకత్వానికి కార్యానికై కొనాలు రజా ఏ విధంగా మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపలపై దానికి మీ కొంద్రి అయ్యా అనేక లక్షల మంది కోట్ల మంది దేవ వేదగ్రస్థలే చనిపోయే స్థితిలో ఉంది దేవ నమ్మకం తండ్రి అనేక నశించిపోతుందిగా మా ఇల్లు మీకు చూపుతున్నటువంటి కృపీ కొందా తండ్రి మా కుటుంబాల ఇళ్ళ మీకు చెబుతున్నటువంటి కృపీ కొన్నాను ఏ అర్హత లేదు ఏ ఐక్యత లేదు ఏ మంచితనం లేదు ఏది కూడా లేదు కేవలం మీకు ఉచితమైన కృప ద్వారా బతుకున్నాం అని ఒప్పుకుంటున్నా ఇతరుల నుంచి కాపాడుతూ నడిపిస్తున్న కృపకాయని కొన్నాను మీ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ ఆ కృపను అనుగ్రహించండి అయ్యా మీకు తెల్ల కిందకి సహాయం చేయండి మేము కలిగిన మేహం కలిగిన తండ్రి అని దేవ నమ్మకం ఎంత మీరు అనుగ్రహించినటువంటి కృపకాయని కొన్నాళ్ళు దేవ బోధకుల్ని నాయకులను వివిధ సంఘాలు వివిధ పరిచర్ల్లో ఉన్నటువంటి వారిని పాసి నిండగా అయ్యా సాయం చేయండి తండ్రి అయ్యా సత్యమైన వాక్యం బోధించడానికి సంఘాన్ని దేవా నమకు ఎంత్రి అంత జనాల కొరకు సిద్ధపరచడానికి చేయండి రెంకెలిగింది రాజా నమకు ఏంటండ్రి ఏమన్నాస్తున్న జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సత్రువు ఎంతగానో ఉరియుండగా అయ్యా కృపణనుగ్రహించండి నమ్మకం దేవా నీకు కోరుకుంటున్నాను తండ్రి ప్రతి క్రియల మేకదైన నీకు అడుగుతుండగా అయ్యా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నావు తండ్రి క్షణంలో నమ్మక కుటుంబాల్లో మేము ఆశ నదిలో ఎత్తి పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా సమకూర్చుండి అయ్యాక అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నావు అంతే వెంగిల్గి మెంబీ తండ్రి వెంగిలి రాజా దేవా నా యొక్క దేశం విగ్రహారాధన దేశాన్ని అయ్యా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయ్యా నాయకులని అధికారులని వివిధ సంస్థలని దేవా రకరకాలైనటువంటి దేవా వ్యవస్థలని తండ్రి ఆ యొక్క నాయకుల్ని ఆ యొక్క అధికారులను పాశాన్ని తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ నామానికి వ్యతిరేకంగా సువార్థకు వ్యతిరేకంగా మీ పాదశాన్ని తెలిసి పట్టుకుంటుండగా రక్షణ వారి చేయాల వారి సహాయం చేయండి అయ్యా ఇస్తువు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి ఈ దేశం మారటానికి ఈ దేశంలో మీ యొక్క మీద మీ యొక్క ఆత్మను గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రెంగులకి తండ్రి ఇచ్చినటువంటి దేశంలో ఇచ్చిన సమాధానానికి మీకున్నాను ఆ యొక్క చైనా బోర్డర్ లో మీరు అనుగ్రహిస్తున్నటువంటి శాంతిపై మీకున్నా చెల్లించుకుంటున్నాను ప్రేంగులకి రాజా సమాధానం గురించి ప్రార్థిస్తున్నా సహాయం చేయంగులకి తండ్రి మహిళల గింజ అయ్యా గురించి తండ్రి అయ్యా సహాయం చే రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి మిడతల దండ్రి నుంచి ఇంతవరకు మీరు వారించినందుకని కొందనాలు ప్రేమిలను తండ్రి అయా విశ్వాసంతో దీని స్థితిలో విధుతుండగా అసాయం చేయండి ఈ కృపను అనుగ్రహించండి దేవ నమ్మకం తర నష్టపోయినటువంటి రైతులను మోసిపోయినటువంటి రైతుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా చిన్న ఆసన రైతులను ఎక్కువ ఆసనృపను అనుగ్రహించండి వర్షం అనుగ్రహించేది మీరే తండ్రి సంస్థ జీవకోటికి ఆహారం అనుగ్రహించేది మీరు దేవు సాయం చేయండి ఏ సమయంలో వలస కార్మికుల మధ్య జరిగినటువంటి సేవను ఒక జ్ఞాపకం చేసుకుంటున్నాం వలస కార్మికులు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి కొడుకును అనుగ్రహించండి పరిస్థితి నామంలో కొట్టుకుంటుండగా సహాయం చేయండి దేవ మారుమూల గ్రామాల్లో దేవ నమ్మకమైన తండ్రి గిరిజన ప్రాంతాల్లో తండ్రి ఉన్నటువంటి ఇక్కడ ప్రజలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మరికి వాడల్లో ఉన్నటువంటి వారిని ఆనాదులు దిక్కు లేని వారు వదివరాండ వృద్ధులు దేవా పిల్లలని స్త్రీలను మీ భాషను కొట్టుకుంటున్నా అహారం సమకూర్చుకోవటం అయా ఒక పూట తిండి కొరకు కూడా వాళ్ళు బాధపడుతుండగా అయ్యా ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయి ఉండగా అయ్యా నేవారు చూస్తున్నాను తండ్రి కృపను అనుగ్రహించండి అతమే కృప మీరు మాత్రమే దైతే ఎత్తి కొట్టుకుంటున్నంతేవా చర్యలోనూ బంధకాలను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి అయ్యా నమ్మకం ఎంత నమ్మకం ఎంతేవా అని దేవ ఎక్కడైతే మీ బిడ్డలు శ్వాసంపై వారి యొక్క దేవ మీ అందరు కలిగినటువంటి విశ్వాసంపై వారు దేవ నమ్మకం ఎంత్రి ద్వేషించబడుతున్నారు నమ్మకం ఎంత్రి హతసాక్షులుగా హింసలకు గురవుతున్నారు ప్రాంతాల్లో అటు పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలని క్రైస్తవుల్ని క్రైస్తవ కుటుంబాలని అనుకుని చేసుకుంటుండగా అయ్యా మేకైనా మేక రుక్కుని కోరుకుంటున్నాను సహాయం చేయండి ప్రింగులకి మీ యొక్క నమ్మకత్వానికి కొందనాలు ప్రేమ ప్రయాణి కొందనాలు ప్రింగులకి తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి ఈ పడి తండ్రి ఎంతమంది అయితే దేవ మరణశైలిలో ప్రతి ఆత్మను తెలిపి కోరుకుంటుండగా సహాయం కో కోరు అయ్యాత్మకండి పెళ్లి గుండ్రం దేకే కట్టించుకుంటుంది సన్నిధిలో మీ పొందనాలు చెల్లించుకుంటున్నాం ఇచ్చినటువంటి ఏకదాయతే మీ పొందనాలు చెల్లించుకుంటుంది మా రక్షికుడు మా ప్రభునేసి క్రీస్తు వారి పరిస్థితి నామంలో బ్రతిమాలి వేతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి చంద్రశేఖర్ గారు చెప్పండి ప్రవైన ఏ సుకిత్స ఏ సుకిత్స గొప్ప సమాధానం నడిపింపు మనందరికీ మరి విశేషంగా వైరస్ బాధితులకు కుటుంబులకు అందరికీ సదాకాలం తొడైండి